అందరికీ ప్రైజ్ లాడ్ టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయినాయి మీ అందరికీ వందనాలు అట్లాగే దేవునికి వందనాలు ఎందుకంటే దేవుడి అవకాశం ఇచ్చినందుకు లేకపోతే ఈ టైంలో మనం ఎక్కడ ఉంటుటమో ఏం చేస్తుమో తెలియదు ఈ టైంలో దేవునికి దేవునికి ఒక మీటింగ్ లో మనం పాల్గొంటున్నాం అదంతా ఆయన కురపనే కాబట్టి మీటింగ్ లో దేవుడు మయం పొందం కాక ఈ మధ్యలో దేవేశ్వరు ప్రార్థన చేస్తుంది దేవి ప్రైజ్ లాడ్ ప్రైజ్ చేయండి ఈ అవకాశం ఇచ్చిన దేవ దేవానికి వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తి మంతుడ సజీవుడు గొప్ప దేవా నీ ఘనమైన నామానికి కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు స్థుతులు తండ్రి ఈ యొక్క తండ్రి రాజుకుల సమయ నా ప్రభావ మమ్మలందరినీ సమకూర్చినందుకే నీకు వందనాలేసయ్యా స్తోత్రాలు నా ప్రభా ఈ దినము సమయం చూడక ఎంతమంది మట్టికి మన్నయ్య దేవ మమ్మల్ని అయితే నీ సజీవులకులో ఉంచిన దేవ అయా నీకు వందనాలేశ ఈ టీమ్స్ లో జాయిన్ అయిన వారందరినీ బట్టి నిన్ను తండ్రి అయా మరి అయా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి అయా నీవే తండ్రి ప్రభా మా అందరినీ ఆత్మచిత నింపండి నీ బలమచత ని శక్తి చెత నీతో అంట జీవితాలు మాకు దయచేయండి నా ప్రభ నా తండ్రి నీకు వందన ఈ రోజు నా ప్రభా మేమందరం కలిసి నిన్ను సూచించి గణపరిచి మహమపరిచి దేవా అందరితో నా ప్రభా మా మధ్యలో మీరున్నారని మేము నమ్ముచున్నాం తండ్రి పాట అయా పాటలు పాడే బిడ్డకు నీ చక్కని స్వరాన్ని దయచేయండి అయా వాక్యాన్ని చెప్పే బిడ్డ నీ సిల్వ చోటును మరుగు చేయి నా దేవా ఆ బిడ్డ నోరు నివ్వులుగా తండ్రి సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాతో మీరు మాట్లాడండినైనా మమ్మల్ని సరే చేయాల్సిన సరే చేయండి హెచ్చరించాల్సిన విషయాలతో హెచ్చరించండి నా దేవా మేము నీకు తండ్రి నీకు విధేత చూపే బిడ్డలు మమ్మల్ని అందరినీ లేవనే తండ్రి నీకు వంద నాలుస్ ఏ బిడ్డనైనా ఏ బాధతో చింతతో వేదంతో ఉందో నా తండ్రి ప్రతి వసతులక్కరు మీరు తీర్చండి ప్రతి గుండె చాటును ఉన్న ప్రతి కన్నీరుని మీరు తొడవండి నా ప్రభా నీకు వంద నాలుస్ అయ్యా అయినా ఎంతోమంది నా ప్రభా చెప్పుకోలేని సమస్యలతో నా ప్రభ ఉంటున్నారా తండ్రి వాళ్ళ బాధ వేదన నా తండ్రి వేస్తున్నాము విడుదల దయచ్చేయండి జాబ్ లేని వారికి జాబ్ దయచేయండి చేతి పనులు లేని నా ప్రభా అయినా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారిని అయా ప్రతి సంస్థ నుంచి వేస్తున్నామను విడదల దయచేయండి నా ప్రభా నీకు వందనాలు వేస్తాయా నా ప్రభా నీకు వందనాలు తండ్రి మీరే సహాయం దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోండి నా ప్రభ వచ్చిన నిమిడలందరినీ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ఇంకా రావాల్సిన తండ్రి త్వర త్వరగా సహాయం దయచేయండి ఎవిడకే ఆటంకాలు లేకుండా తండ్రి ప్రతి ఆటంకాన్ని తొలగించండి నా ప్రభ మేమందరం కలిసి నా ప్రభా నీ పాదార చితో కనిపెట్టి కొంచెంగా మందరితో మీరు మాట్లాడి నీ నామానికే మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ గంధ బ్రహ్మ మీరు మదరం పొందుకోమని ఏసు పరిశుధ నామలాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ అందరికీ ప్రైజ్ పాట పాడతారు పాట పాడుకుందాం One, my soul, the precious seed. We will work in unity to tell the garden of love. One more's water, one more's weed. One, my soul, the precious seed. We will work in unity to tell the garden of love. Take a little seed and put it in the ground. Spread little love and share it all. Plant little kindness from abroad and you have the garden of love. One must vote, one must see, one must so the precious see. We will work in unity to tend the garden of love. Till tend with patiently in prayer and root out the weed and daughter care trust God's spirit from abroad. To narrows the seed of love. One must water, one more seed. One might sow the precious seed. We will work in unity. To tell the garden of love. Till the garden, truth and truth. And Jesus Christ, direct you to. For forgiveness all around. And you have the fruitful ground. one more so that one more speak one my soul the praise see we will work in unity to tell the garden of love to tell the garden of love thank you brother praise the lord reviser praise lord on oka sari me andriki vandanalu devniki vandanalu yoga avakasam ichitanadku devniki mana madhila swaraj godaru mariki vakyamandissaru swaraj godaru praise lord praise the lord ana ఓకేనా ఓకేనా ప్రైజ్ లోడ్ కేసుక్రీస్తు నామంలో శుభాభివందనంలో వాళ్ళు ఇంతవరకు కాచి కాపాడిన చిన్న చేసుకొని ప్రారంభిద్దాము దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వేలా స్తోత్రాలు దేవా మా ప్రభా ఎందుకు పనికి వారు మా ప్రభ దేవాసే మా ప్రభా నీ సేవలో బలంగా మమ్మల్ని వాడుకొని దేవాయసే మా ప్రభా నీకు పండుముట్టిగా మమ్మల్ని చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవా మా ఈ రోజు చూడకుండా ఎంతో మనం మరణించారు దేవ కానీ మమ్మల్ని సృజ్యులెక్కలోంచి దేవాసే దేవా నీకు దీవన చేత నీకు దేవా మమ్మల్ని జీవించిన బట్టి స్తోత్రం మా ఈ వాక్యంలో దేవ మీరే మాట్లాడండి మా ప్రభా పశుద్ధాత్మ నింపండి మా ప్రతి ఒక్కటి దేవాయసం హృదయంలో మేము మంచి నేరడం మేము విత్తనం ఏటకు సాయం దాచాడు దేవా చెట్టుగా ఈ దేవ ప్రతి ఒక్కరికి దేవ నీడనిచ్చి దేవ ప్రతి ఒక్కరికి చెప్పేలా సాయం జయచండి మా ప్రభా ఇంక పరిశుద్ధ ఆత్మశక్తి అయితే నింపండి దేవాయస్యం తీసుకుని బటి స్థోతరం మా ప్రభావ దేవా మరి ఒకసారి మరి ఒక నూతన మీరే సాయం దయచండి దేవ్ అండి ఆమె కీర్తనలో నూట పదహారు పదహారు వచనం నూట పదహారు పదహారు వచ్చినము ఎక్కువకుడు సేవకురాలి నీకు నా కట్లు విప్పి ఉన్నావు సో ఈరోజు మనకు ఒక అంశం వచ్చి కట్లు విప్పి ఉన్నాడు మన యేసు ప్రభు మనకి ఏం కట్లు ఈరోజు విప్పి ఉన్నాడు బంధకాల నుంచి ప్రతి ఒక్క కట్ను ఈరోజు తీసివేసి ఉన్నాడు బంధకంలో ఎన్నో బంధకం చేత మనము బాధపడుతున్నాం ఎన్నో యొక్క బంధకంల చేత మనము కట్టబడుచున్నాము సో ఈరోజు దేశ ప్రభు మనకేం చేస్తుందో ఆయన కుమారుడు ఆయన కుమారుని చేత ఈరోజు ఆయన సేవకుని చేత మనకున్నాడు కీర్తనలు నూట ఆరు వచనం ఇక్కడ ఏమంటారు కింద చూస్తే నేను నీకు కృతజ్ఞ నర్పించేదను ఎహోవా నామం ప్రార్థన చేసేదను ఆయన ప్రజలందరి ఎదుట యహోవా మందిరపు ఆవరంలోను మీ మధ్యను నేను యహోవాకు నా మృక్కుబ చెల్లించేదను ఎకోవాను స్థుతి ఎకవాన్ని నిజంగా నీ సేవకు మనం ఏం చేస్తున్నాము మనం నిజంగా ఆయన సేవకు అయితే ఎటువంటి బంధకాలున్నాను ప్రతి ఆయన విప్పుతుండు ఎటువంటి బంధకాల్లో మనము పడిపోతున్నాము ఎటువంటి పాపంలో మనము పడిపోతున్నాము ఎటువంటి బంధకాలు మనకు ఉన్నాయి సో ప్రతి ఆయన ఏం చేస్తుండడు ఈరోజు విప్పుతా చెప్తుండు విప్పి ఉన్నాను నీ నీవు నా కట్లను విప్పి ఉన్నావు సో నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడై ఉన్నాను నీవు నా కట్లు విప్పి ఉన్నాను ఎటువంటి కట్లు మనకు ఈరోజు విప్పుతున్నాయి ఈ వచనంలో చూస్తే కీర్తనకారుడు దావి భక్తుడు ఏం ఏం చెప్తుడు దేవుని పట్ల తన సంపూర్ణ భక్తిని మరియు దేవుడు తనకు అందించిన స్వాస్థ స్వాతంత్రం విమోచన పట్ల తన కృతజ్ఞతను ఈరోజు వ్యక్తపరుస్తున్నాడు నా కట్లు విప్పి ఉన్నాడు మాట కీర్తనకారుడు గతంలో కష్టాలు లేదా ఎన్నో బాధలు పడ్డాడు దావి భక్తుడు ఎన్నో బాధలు పడ్డాడు అరణ్యంలో తిరిగి ఆయన చంపనీకి ఆ సౌలు వెతికినప్పుడు అరణ్యంలో దాసుకున్నాడు ఎక్కడెక్కడనో పోయిండు అటువంటి బంధకాలన్నీ ఈరోజు దేవుడు విప్పేసిండు బంధకాలన్నీ ఈరోజు తీసివేసి కష్టాలు ఎదురైతే మనకు జాబ్ ఉన్న ఏం లేకున్నా కూడా వరకు మనం ఈరోజు జీవించాలి జాబ్ ఉన్నాకున్న పైసలు లేకున్నా దేవుడు ఎట్లయినా మనకి ఏం చేస్తుంది ఈరోజు బ్రతికిస్తుంది ఆయన మాట చేత ఈరోజు బ్రతికిస్తుంది ఆయన మాట చేత ప్రతి ఒక్క దాని చేత మనం ఈరోజు బ్రతుకుతున్నామంటే ఎన్నో బంధకాలున్నాయి మనము ప్రార్థన చేయకుండా సాతాన్గాడు ఎన్నో బంధకాలు వేస్తుంటాడు టైం పాస్ చేస్తుంటాము ప్రతి ఒక్క దాంట్లో ఏం చేస్తుంటాడు టైం అవుతుంటది కానీ మనం ఏం చేస్తాము ప్రార్థన చేయము వాక్యం చదవము టైంకి లేవము టైం మనము ప్రతి లేట్ లేట్ అవుతుంటుంది అనమాట సో అటువంటి బంధకాలు ఎవరు పెడుతుండ్రు సాధారణ గారు పెడుతు సాధారణ గారు పెట్టినప్పుడు మన ఫ్యామిలీలో ఎన్నో బంధకాలు విప్పుకోవాలంటే ఎవరి దగ్గర రావాలి ఏసు ప్రభు చింతకి మనం ఈరోజు రావాలి యేసు ప్రభు దగ్గరికి వస్తేనే మన బంధకాలన్నీ ఈరోజు విప్పబడతాయి ఆయన కట్లు విప్పుతా అంటుండడు నీ కట్లు నా కట్లు ఎటువంటి కట్లు మనం కట్టుకున్నాము ఎటువంటి కట్లు అనేది మనకు ఉన్నాయి సో పాపం అనే కట్లు మనం ఎవ్రీడే లైఫ్ లో మనం అబద్ధం ఆడుతుంటాము నోరు చేత మనం కండ్ల చేత చూస్తుంటాము ప్రతి ఒక్క దాంట్లో దృష్టిలో ఏదో అనుకుంటుంటాము సో ప్రతి ఒక్కటి మనకు ఏంటంటే సాఫ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి ఆయన చింతకు రావాలి ప్రతి ఒక్కటి ఆ బంధకమే అది బంధకమే ఆ ఏంటంటే వ్యసనం అదంటే ఆ యొక్క హ్యాబిట్ అయిపోయింది మనకు అటువంటి చేయుడు మనము గేమ్స్ ఆడుతుంటారు రేసింగ్ చేస్తుంటారు పంప్స్కి వెళ్తుంటారు ప్రతి మనం ఏం చేస్తున్నాము పాపంలో ఈ రోజు పడిపోతున్నాము చర్చిలో కానీ ఎక్కడ కానీ మనం ఒక్కటే రోజు మనము పవిత్రంగా ఉంటే కాదు ఆయన బంధకంలో తెంపబడాలంటే కట్లు విప్పబడాలంటే ఆయనతో మనము సహవాసం చేయాలి క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలి క్రీస్తు ఎక్కడున్నాడు క్రీస్తు ఏమేమి చేసిండు ఆయన యొక్క గుణగణాలు మనలో ఎందుకు రావు సో మనం ఏంటంటే మనం చిన్న ఉన్నప్పటి నుంచి పెరుగుతుంటాము మన తాత ఉంటాడు తాతన్న డాడీ అన్న ఉంటాడు వాళ్ళ గుణగణాలు మనలో అవలంబించుకుంటుటం వాళ్ళు ఎట్లా చేస్తే యాక్టింగ్ మనము చేస్తుంటాం మన క్రీస్తు పోలి నడుచుకోవాలంటే ఆ యొక్క క్రీస్తుది స్వభావము మనలో ఎందుకు లేదు స్వభావం ఎందుకు లేదు ఆయన ఎంత తగ్గించుకుండు ఆయన నీ కొరకు నా కొరకు ఈరోజు ప్రాణం పెట్టిను విలువైనటువంటి ప్రాణం తక్కువ చేయలేదు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన ఏం చేసిడు నీ కొరకు నా కొరకు ఈరోజు ప్రాణం పెట్టి కానీ ఏం చేస్తున్న వీళ్ళు ఆ ఎగతాల్ని చేస్తున్నావు ఎగతాల్గా మనం ఈరోజు మాట్లాడుతున్నాం ఎందుకు అటువంటి పరిస్థితులు మనకు కలుగుతున్నాయంటే ఈ యొక్క సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేస్తారు ప్రతి ఒక్కటి లైట్ తీసుకుంటారు లైట్ తీసుకో లైట్ తీసుకోవాలంటే ఆ ప్రతి ఒక్క దాంట్లో మనము లైట్ తీసుకుంటున్నాం లైట్ తీసుకోవద్దు ఎందుకు లైట్ తీసుకుంటున్నాం మనము నువ్వు రక్షణ పొందినవంటే రక్షణ పొందినవంటే ఈ యొక్క బంధకములు కట్లు అన్ని ఈరోజు తెంపబడిపోయినాయి నువ్వు విడుదలైన స్వాతంత్రంగా నువ్వు ఈరోజు జీవిస్తున్నాడు ఏసు ప్రభులు మనము స్వాతంత్రంగా ఈరోజు జీవించాలి ఆయననే మనకు మార్గదర్శ ఆయననే మనకు మోటివేటర్ ప్రతి ఒక్కటి మనకు ఆయననే ఉన్నాడు ఈరోజు ఆయననే మనకు ప్రతి మనకు అవలంబించుకోవాలి ఇక్కడ చూస్తే ఏషియా అరవై ఒకటి ఒకటో వచ్చినాం ఇక్కడ ఏం చెప్తుండో మనం బంధకంలో తెంపబడాలంటే మనం ఏం చేయాలి ప్రభుకు ఎహోవ ఆత్మ నా వచ్చి ఉన్నది దీనులను సువర్తమానం ప్రకటించటకు ఎహోవ నన్ను అభిషేకించెను సో ప్రభువాగు ఎహోవ ఆత్మ నా మీదకి వచ్చింది ఇక్కడ ఏషియా ప్రవక్త చెప్తుండు ఎహోవా ఆత్మ ఆయన వచ్చినది దీనులకు సువర్తమానం ప్రకటించటకు ఎహోవ నన్ను అభిషేకించను మనల్ని ఎప్పుడు అభిషేకిస్తుంది దేవుడు ఆయన సువార్త ప్రకటించాలంటే మనము అభిషేకంతో నిండాలి సో అభిషేకం అంటే మనకి ఏంది అభిషేకం అంటే ఆయనలో ఆగాలి ఆయనతో కొనసాగాలి ఆయనలో పాటలలో వాక్యంలో ఎవ్రీ టైం మనము స్తోత్రము అని ఆయన యొక్క ఆత్మలో మనము గోజారాలి ఆత్మ పొందుకోవాలి ఆత్మ పరిశుద్ధాత్మ పొందుకొని ఆయనతో అభిషేకం తీసుకుంటే సో సాతనం కూడా ఏమంటారు ముట్టనికి నేను ఆయనకి వీలు కాదనమాట సో అటువంటి అభిషేకం మనలో ఉండాలి అభిషేకం మనలో ఉండాలంటే ఏం చేయాలి దీనిలోనూ వర్తమానం ప్రకటించటకు ఎహోవా నన్ను అభిషేకించను ఏసు ఎలా అభిషేకించిండో దేవుడు ప్రతి ఒక్కరిని అభిషేకించుడు సో ప్రతి ఒక్కరిని మోస కానుంచి అందరినీ అందరి అబ్రహాంని అందరినీ అభిషేకించి ఆయన వాడకూడదు ఆయన సేవ కొరకై వాడకూడు మనం కూడా ఈరోజు అభిషేకంతో నిండాలి ఆత్మలో కుమరిపబడాలి ఆయన యొక్క వాక్యం చెప్పుటకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు చెరలను ఉన్నవారిని విడుదలను చూడండి నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు ఎవరైతే నలిగిపోయిన హృదయంతో ఉన్నారో ఎవరైతే బాధతో కఠినంగా ఉన్నారో బాధతో కుమిలి కుమిలి ఏడుస్తున్నారో ఏదైతే విరిగిపోయిన మనసు అటువంటి మనసును ఏం చేయాలి దృఢపరచుటకు దృఢపరచుటకు మనల్ని ఈరోజు పంపించిండు ప్రతి బంధకాలని ఈరోజు తెంపివేయాలి ప్రతి బంధకాలు ఎటువంటి బంధకాలు ఉన్నా మనకు ఈరోజు ఏం చేయాలి తెగిపోవాలి తెగిపోవాలంటే ఏం చేయాలి అభిషేకంతో ఉండాలి ఆత్మతో ఉండాలి అండ్ ఆల్సో ఇంకేం చేయాలి నలిగిన హృదయం గల వారిని దృఢపరచటకును చెరువునున్న వారిని విడుదలను చెరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళను విడుదల చేయటకును మనము ఈరోజు పనికి రావాలి బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించటకును బంధింపబడిన వారికి ఎటువంటి బంధకం చేత బంధింపబడ్డరు సో మంత్ర చేత ఏం ఈరోజు బంధిస్తారు ప్రతి ఒక్క దాంట్లో బంధకంతో ఉన్నారు కంటి చూపుతో బంధకం చేస్తుంటారు ఎటువంటి ఎన్నెన్నో పరిస్థితులలో మనము బంధకంలో ఉన్నాము మనం ఏం చేస్తున్నాం మన మనసును కూడా బంధకంతో ఉంటున్నాము యేసు ప్రభు చెంతకు రావాలంటే ఆలోచిస్తున్నాం ఎందుకన్నటువంటి ఆలోచన చెప్పండి ఏసు ప్రభు ఏమైనా చెప్తుండ పాపుల కొరకు ఆయన ఈరోజు మీ కొరకు నా కొరకు ఈరోజు భూమి మీద నర రూపకంగా ఈరోజు వచ్చిండు వచ్చినందుకు మనం ఏం చేస్తున్నాం మనము ఆయనని వెంబడిస్తున్నామా వెంబడించినట్టే వెంబడించి మనం ఏం చేస్తున్నామో త్రోవలో తప్పిపోతున్నాము ఎటువంటి ఎక్కడ పోతున్నాం మనము సో సాతానుగాడు ఏం చేస్తుండో ఎవరిని బ్రింగుతున్నా నిన్ను పట్టుకొని పోతుండు అటువంటి టైం కాకుండా మనం ఏం చేయాలి ఆయన బంధకం ఎటువంటి బంధకం అయినను ఆయన చెంత ఈరోజు ఎగిరిపోతుంది అనమాట ఎటువంటి బంధకం అయినను విడిపోతుంది సో ఎటువంటి బంధకం చేత మనం ఈరోజు కొట్టుమిట్టారుతున్నాము బంధకంలో నుండి మీకు విడుదల ఇచ్చిన్నాడు చెల్లనున్న వారికి విడుదల బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించును ఆయన నన్ను పంపించిన ఆయనని ఈరోజు పంపినాడు ఆయనని యేసుప్రభుని ఈరోజు పంపిన్నాడు ప్రతి ఒక్క ఏం చేస్తుడు బంధకం చేత మంత్రశక్తులతో బంధించి ఉన్నారా అయితే కుమారుడు ఏం చేస్తుండే ఈరోజు యేసు ప్రభు స్వాతంత్రులుగా ఈరోజు అందరినీ చేస్తుండు ఏం చేస్తుండే ఇంకా బంధకాలు విప్పలేని బంధకాలు ఉన్నాయి ఏం విప్పలేని బంధకాలు ఏమైనా ఉన్నాయి ఏసు ప్రభకి ప్రతి ఒక్క బంధకంని ఈరోజు ఏసు క్రీస్ నామంలో విప్పుతారు వరల్డ్ వైడ్ ఏం చేస్తుంది వరల్డ్ వైడ్ ప్రవక్తలే కానీ పాస్టర్సే కానీ ఇన్ ద జీజస్ నేమ్ అంటారు ఎవరైనా కూడా ఇన్ ద జీజస్ నేమ్ సో జీజస్ నేమ్ కి అంత పవర్ ఉంది ఎటువంటి బంధకమైనా ఈరోజు విడుదల పొందుతుంది మనం ఎటువంటి బంధకంలో ఉన్నాం సో మనం ఏం చేస్తున్నాము ఒకరి మీద చాడీలు చెప్తున్నాము ఒకరి మీద ఏం చేస్తున్నాము అబద్ధ మాటలు చెప్తున్నామా నిజం పలుకుతలేమా సో ఎటువంటి బంధకాల్లో మనము జీవిస్తున్నాము ఎటువంటి దాంట్లో మనము కూర్కపోయినాము అటువంటి బంధకం నుంచి మనం బయటికి వెళ్తలేము ఎందుకు వెళ్తలేము అంటే ఈశుపు రభుని మనం ఈరోజు వెంబడిస్తలేము అండ్ అభిషేకం మనలో లేదు అభిషేకము ఆత్మ అనేది మనలో ఈరోజు లేదు అటువంటి అన్ని ఉంటే ఏం చేస్తున్నాం మనము ఈరోజు అటువంటి అన్ని ఉన్నాయనుకో మనం ఏం చేస్తున్నాం ఆయన బంధకంలో ఏం చేస్తారు మనకి ప్రతి ఒక్కటి ఏంటంటే శరీరంలో ప్రతి ఒక్కతో పీడిస్తున్నది సో శరీరంలో షుగర్ వ్యాధి తోటి పీడిస్తున్నారు కంటి చూపుతో ప్రతి ఒక్క దాంతో అటువంటి బంధకంలు మనకేం చేస్తున్నాయి ఏసు చింతకు రాకుండా ఆపుతున్నాయి ఇది బ్రదర్ నాకు నాకు అది బ్రదర్ నేను రాలేను బ్రదర్ షుగర్ బ్రదర్ అక్కడ అంత దూరం బ్రదర్ అని మనం ఏం చేస్తున్నామో మనమే చాడిపోతున్నాం ఎందుకు వస్తున్నాయి నువ్వు ప్రభులో ఉంటే బంధకంలు ఉంటాయా ఉండవు సో ఆయన తట్టు తిరగండి ఆయన తట్టు తిరిగి ఆయన అభిషేకం పొందుకొని ఆయన ఆత్మ పొందుకుంటే ప్రతి ఒక్కటి పటాపంచలుగా ఎగిరిపోతాయి సో ఏది ఉన్నాను ఆయన ఈరోజు ఏం చేస్తుండు జీవింపజేస్తుండు సో మాకు కూడా ఫైవ్ మంత్స్ నుంచి జాబ్ లేదు సో నేను రిజర్వ్ చేసిన పాత జాబ్లా సో కొత్త జాబ్ ఎత్తుక్కోవాలంటే టైం పడ్డది టైం పడ్డది ఆయన కూడా ఏం చేస్తుండో దేవుడు ఈరోజు జీవిస్తుడు ఆయన సేవలో బలంగా మనం వాడబడినాం సో బలంగా అజినారే కానీ అక్కడే మనము వెళ్ళినాం వెళ్ళి ఆయన ఒక్క రూపాయి కూడా మనం తీసుకోకుండా ఏం చేస్తున్నాము ఫ్రీ సర్వీస్ అనేది మనం అక్కడ వెళ్తున్నాం అనమాట ఎందుకంటే ఆయన బంధకంలు ఎంతో మంది రోగంతో బాధపడుతురు సో మనం పోయి ప్రార్థన చేస్తే వాళ్ళ స్వస్థత ఆ యొక్క విశ్వాసం అనేది మనలో ఉంది ప్రతి ఒక్కరికి విశ్వాసం అనేది మనలో ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఏసు ప్రభు నామంలో మనము వరల్డ్ వైడ్ మొత్తము ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి ఏసు ఏం చేస్తే ఏసు అందరికీ తెలుసు దయ్యాలకు కూడా తెలుసు అనమాట ఏసుక్రీస్ నామంలో ఏంటంటే ప్రతి ఒక్కటి ఎగిరిపోతాయి ప్రతి ఒక్కటి ఆరిపోతాయి అనమాట సో ఎటువంటి బంధకాల్లో మనము జీవిస్తున్నాం కొందరు చేస్తారు నిద్ర అనే బంధకం ఉంటుంది నిద్ర ఉంటారు టైం లేవరు టైం అయినా చేయరు కొందరు చేస్తారు చదవరు చదవకుండా అన్నిట్లో ఫెయిల్ అవుతుంటారు కొందరు ఏం చేస్తుంటారు కంప్యూటర్ గేమ్స్ ఆడుతూనే ఉంటారు అదే బంధకం ఆయన బంధకమే అది ఆ సాతాన్ గారు అటువంటి అడిక్ట్ అనేది ఇక్కడ టేస్ట్ ఉంటాడు పిల్లలకే కానీ ఎవరికే కానీ కొందరు ఏం చేస్తుంటారు టీవీ సీరియల్ చూసిందే చూస్తుంటారు కొందరు ప్రతి ఒక్కటి ఏం ఉంటారు కొందరు మ్యూజిక్ వింటుంటారు కొందరు ఏం చేస్తుంటారు దేవుని పాటలే వింటుంటారు సో ఎప్పుడు ప్రార్థన చేస్తాడు ఎప్పుడు వాక్యం చేస్తాడు సో పాటలు ఇంటే జరిపోతుందా ఆయనకు స్థుతించాలి టైం ఉంటుంది ఆ స్థుతించిన తర్వాత ప్రతి ఒక్క దాంట్లో మనము ప్రార్థన వాక్యం చేత మనము ఈరోజు బలపడాలి ప్రార్థన వాక్యం లేకపోతే వేస్ట్ సో ప్రార్థన వలనే ప్రయాణము సో ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం చేస్తున్నాము బంధకంతో మనము మర్చిపోతున్నాం ఆ యొక్క ఉన్నాయి మన ప్రతి ఒక్క బంధకంను విడుదల పొందాలంటే ఏసు ప్రభు దగ్గరికి మనము రావాలి ఆయన అభిషేకం మనంలో ఈరోజు ఉండాలి అభిషేకం లేకపోతే ఏం చేస్తుంది ఇక్కడ సువర్తమానం దీనులను సువర్థమానం ప్రకటించటకు యహవానా అభిషేకించను దీనులకు సువర్థ ప్రకటించాలి నలిగిన హృదయాలు ఏం చేయాలి దృఢపరచాల మన సేవా విషయంలో కెవిపియం అంటే సేవా విషయంలో ప్రతి ఒక్కరు ముందుంటారు సేవకు సేవకులకే మనము సేవకులము ప్రతి దాంట్లో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఈ వాక్యం చెప్పబడుతుంది ఈరోజు ఎహోవా ఇంకా చెరులో నున్న వారిని విడుదల చేయాలి మనము బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును ఎహోవాతవస్త్రంలో మన దేవుని ప్రతిదండన దినము ప్రకటించుటకును దుఃఖ కాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించి వారిని ఉల్లాస వస్త్రం ధరింపజేయటకును సో ఎవరైతే సియోనులో దుఃఖిస్తారో వాళ్ళకు ఏం చేయాలి ఉల్లాస వస్త్రం మనము ధరింపజేయాలి ఆయన బంధకములు ప్రతి ఒక్కటి చేయాలి విడుదల చేయాలంటే ఇవన్నీ మనం ఏం చేయాలి నేర్చుకోవాలి చేయాలి సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేయటకు బూడిదేను ప్రతిగా పూదండనను సో బూడిదే బూడిదే ఉంటే పూదండ మనము ఇయ్యాలి వాళ్ళు దుఃఖంతో ఉన్నారంటే వాళ్ళకు పూదండలు మనము ఇయ్యాలి వాళ్ళను ప్రతిగా ఆనంద తైలమును దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భార ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చిటకు ఆయన నన్ను పంపినాడు ఎహోవా తన్ను మయమపరుచుకున్నట్లు నీతి అను వస్తకి ఉశ్రం వృక్షమును ఎహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును సో ఇక్కడ ఏం చెప్తుండే సీవనలో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయాలి ఉల్లాస వస్త్రం మనం రక్షణ వస్త్రం ఈరోజు ధరించుకున్నాం కానీ ఏం చేస్తున్నాం మనము దుఃఖిస్తున్నాము రక్షణ వస్త్రం తీసుకున్న వారు దుఃఖించొద్దు రక్షణ వస్త్రం తీసుకున్న వారికి ఇతరులు కూడా రక్షణ వస్త్రము మనము ఇప్పించాలి ఇతరులను కూడా మనం సేవలో బలంగా వాడబట్టకు వాళ్ళని కూడా మేము చేయాలి ప్రోత్సహించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే మోటివేట్ కాకపోతే మనమే ఏం చేస్తున్నాము ప్రతి ఒక్క దాంట్లో బంధకంలో మనము పీడింపబడుతున్నాము ఎటువంటి బంధకంలో మనం పీడింపబడుతున్నామంటే మనం ఏంటంటే చిన్న చిన్న కానీ మనకి ఏంటంటే ఏ సుప్రభులు పెద్దగా అది టైం టు టైం మనము చేయకపోతే ఆయన ఏం చేస్తుంది ఈరోజు దండించడానికి రెడీగా ఉండు సో ఈ టైం టు టైం మనం చేయాలి ఆయన బైబులు ఆయన వాక్యము ఏం చేయాలి మనము చదవాలి ఎవ్రీ టైం మనం చదవాలి అటువంటిదే మనకేం చేస్తుడు ప్రతి ఒక్క బంధం ను బంధకంల నుంచి ఈరోజు విడిపిస్తుండన విప్పి ఉన్నాను ప్రతి ఒక్క బంధముల నుంచి ఈరోజు కట్టడల నుంచి ప్రతి దాని నుంచి ఆయన విడిపిస్తున్నాడు ఇక్కడ చూస్తే ఇంకా ఎహోవ తను మయమ కోప్పార్చుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు నీతి అను మస్తకి వృక్షములనియు సో నీతిగా మనము ఉండాలి మస్తకి వృక్షములని మనము ధరించుకోవాలి అటువంటి మనం ఏం చేయాలి సేవకు మనము బయలుదేరాలి ఇక్కడ చూస్తే ఇంకొక వచనం చూస్తే యోహాన్సు వార్త ఎనిమిది ముప్పై ఆరు ఆయన కట్లు ఎట్లా విప్పుతున్నాం మనము సో కట్ల చేత మనము ఏం చేస్తున్నాము బంధకం చేత మనం ఈరోజు పట్టి పీడింపబడుతున్నాము వ్యవహాన్సు వార్త ఎనిమిది చూస్తే ఇక్కడ ఏం చేస్తుందంటే కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసినలా మీరు నిజంగా స్వాసంత్రులా ఎందురు సో కుమారుడు వచ్చి మనం ఏ మనం ఏం చేసిండు స్వాతంత్రులుగా మనము ఈరోజు చేసిండు యేసుప్రభు కుమారుడు వచ్చిండు యేసుప్రభు వచ్చిండు మనకి మానవ రూపకంగా వచ్చి మన కొరకు నీ కొరకు నా కొరకు ఏం చేసిండు ఆయన పాప బలిహారార్థ బలి లెక్క బలి అయిపోయిండు బలి అయిపోయి మనల్ని స్వాతంత్రులుగా చేసిండు కానీ మనం ఏం చేస్తున్నాము స్వాతంత్రులుగా ఉంటున్నామా అటు ఇటు అడిక్ట్ అయిపోతున్నాం అనమాట అక్కడ ఎక్కడ సాతాన్ గడు ఏది మనం చెప్తే దాని ప్రకారం మనము ఈరోజు వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాం అంటే మనకు అభిషేకము ఆత్మ నడిపింపు అవన్నీ మన లేవు ఎందుకు లేవు అంటే మనము ఉంటున్నాం కానీ రక్షణ తీసుకున్నాం కానీ ఆయన వెంబడిస్తలేము ఆయన వెంబడించినట్టే వెంబడించి త్రోవ తప్పి మనము పడిపోతున్నాం అనమాట ఆయనను వెంబడించాలి నా గొర్రెలో నా స్వరము విను అంటుండు సో ఆయన గొర్రె ఎవ ఆయన స్వరం ఈరోజు వింటున్నారు నా గొర్రె గొర్రెల పాలకుడు ఉన్నప్పుడు ఆ గొర్రెల స్వరము విని ఏం చేస్తున్నారు ఆ గొర్రెలు లోపలికి వచ్చి దొడ్డిలో అక్కడ ఉంటున్నాయి అనమాట అటు ఇటు రాకుండా ఏం చేస్తుంది ఒక్కొక్కటి లైన్ గా వస్తుంది అనమాట సో అటువంటి మంచి గొర్రెలెక్క మనం ఈరోజు మనము ఉండాలి సో ఇక్కడ ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క దాంట్లో నీ కట్లు ఎట్లా ఉన్నాయి నీ కట్లు విప్పుతా దేవుడు ఆ దావి యొక్క కట్లు కూడా ఈరోజు యేసు ప్రభు గారు ఈ పిండు ప్రతి ఒక్క దాంట్లో ఎంతో మంది ఈరోజు ఏం చేస్తుండే లాజర్ కూడా చనిపోయినప్పుడు ఏం చేసిండు లాజర్ కూడా అక్కడ బ్రతికిచ్చిండు అనమాట ఇక్కడ చూస్తే లాజర్ని కూడా ఈరోజు బ్రతికిచ్చిండు స్వాతంత్రంగా మనం ఉన్నాం కాబట్టి ఏం చేస్తుంది ఇక్కడ పాపం చేయకుండాట్లు మనము ఉండాలి ఇక్కడ చూస్తే కుమారుడు మిమ్మల్ని స్వాతంత్రులుగా చేసినట్లా మీరు నిజంగా స్వాతంత్రులై ఎందురు మీరు అబ్రహాము సంతనం అని నాకు తెలియను ఆయన మీలో నాకు వాక్యము చోటు లేదు వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంప వెతుకుచున్నారు నేను నా తండ్రి యుద్ధ చూసిన సంగతులే బోధించుచున్నాను సో యేసు ప్రభు వారు ఇక్కడ బోధిస్తురు ఆయన ఏం చేస్తుండు అబ్రహాము అక్కడి నుంచి వచ్చిన కుమారులని అక్కడ బోధిస్తుండమాట సో తండ్రి యుద్ధ చూసింది ఆయన ఈరోజు మనకు చెప్తుండు సో మీరు అబ్రహాము ఆయనను మీలో నా వాక్యమునకు చోటు లేదు నన్ను చంప వెతుచున్నారు నేను తండ్రి యుద్ధ చూపించిన సంగతులే బోధించున్నాను ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ వినే నాటినే జరిగించున్నారని వారితో చెప్పిన అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహం చేసిన క్రియలో చేతురు దేవుని వలన సత్యం మీతో చెప్పు నన్ను మీరు ఇప్పుడు చంప వెదుకుచున్నారే అట్లు చేయలేదు సో యేసు ప్రభుని అక్కడ శ్వాస్తులు పరిశీలు అక్కడ వెంబడిస్తున్నారు అనమాట ఆయన ఏది చూసిండు అది అక్కడ చెప్తుండమాట సో శ్వాసంత్రులుగా ఆయన చేసిర్రు ఆయన పాప పరిహారాలతో బలి అయ్యి ఆయన ఏం చేశారు స్వాతంత్రంగా మనకు చేసినప్పుడు మనం ఎటువంటి స్థితిలో మనం ఈరోజు ఉంటున్నాం అదే అక్కడ కూడా చూస్తే మనం ఏం చేస్తున్నాం రక్త స్రావం గల స్త్రీని చూస్తే పన్నెండేళ్ళుగా ఏం చేస్తుంది బంధకంలో ఉన్నది బంధకంలో ఉండి ఏం చేస్తుంది ఆమె తన ఆస్తిని అంతటిని వైద్యమునకు ఖర్చు పెట్టి తన ఆస్తి కూడా ప్రతి ఒక్క దాన్ని వైద్యములకి ఖర్చు పెట్టింది దినము ఏసుని వద్దకు వచ్చినప్పుడు రేపపాటులో ఆమె యొక్క బంధకంలన్నీ ఏం చేసింది తెగిపోయినాయి చెంగు పట్టుకున్నప్పుడు రక్తస్రావం గల స్త్రీ ఏం చేసింది అక్కడ ఆగిపోయినాయి ప్రతి ఆగిపోయినప్పుడు ఆ స్వస్థత పొందింది అక్కడ సో కుమారిని యొక్క విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని అక్కడ యేసు ప్రభు చెప్పిరనమాట సో అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి బంధకంలో మనం ఉంటున్నాము పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిసి బంధకంలో ఉన్నది సో నీవు నేను కూడా ఈరోజు ఎన్నో బంధకంలో ఉన్నాం ఎటువంటి అడిక్ట్ అవుతున్నాం మనం దేనికి మనము ఏది అంటే అలవాటు చేసుకుంటున్నాం ఎవరిని మనము అలవాటు చేసుకున్నాం సాతాన్న లేకుంటే ఏసుప్రభున మనం పరీక్షించుకున్నాం ఎవ్రీ టైం మనం ఏ ఏమైనా చేసినప్పుడు చూసినప్పుడు ప్రతి దాంట్లో ఏం చేయాలి అడిటింగ్ అనేది ఉంటది మనం ఎవ్రీ టైం మనం పనిచేసినప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఒక మాటలో కానీ ఎటువంటి దాంట్లో కూడా మనం ఏం చేయాలి పరీక్షించుకోవాలి మాటలు కూడా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి ఒకరిని బాధపరిచే విధంగా మనం ఈరోజు మాట్లాడద్దు అది కూడా ఒక బంధకం అవుతుంది మనం ఒకరిని ఒక మాట అన్నాం అనుకో ఆ మాట ఏం చేస్తుంది వాళ్ళని బంధకంగా చేస్తుంది వీరు నన్ను ఎందుకు అన్నారు ఇటువంటి మాట అని ఏం చేస్తారు వాళ్ళు ఆలోచిస్తుంటారు వాళ్ళు ఏం చేస్తుంటారు రాత్రి బాగాలు నిద్రపోరు మరి ఒకసారి మనల్ని ప్రశ్నిస్తుంటారు ఎందుకు నన్ను ఆ మాట అంత పెద్ద మాట నన్ను ఎందుకన్నా కానీ వాళ్ళు బంధకంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు ఏం చేస్తారు ఏది కూడా చేయరు బైబుల్ చదవరు వాక్యం చదవరు అని వెంబడించినట్టే వెంబడించి త్రో తప్పిపోతుంటారు చిన్న చిన్న మాటలకి మన చర్చల్లో కానీ ఎక్కడే కానీ మనం ఏం చేయాలి ప్రతి ఒక్క దాంట్లో ఏం చేయాలి చూసి జాగ్రత్తగా మనము మాట్లాడాలి మాట్లాడే విధానంలో మనకు ఏముంటది ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది ఒక్కొక్కరికి ఒక్కరికి నచ్చదు సో ఐదు వేలు ఒకటి రకంగా మనకు ఉండదు కదా సో అటువంటి విధానాల్లో ఒకరి ఒకరు విచారణ వేరే వేరే విధంగా మనం ఉంటుంది సో ఆయన కట్లు విప్పాలంటే ఆయన బంధకంలో ఉన్న కట్లు విప్పాలంటే మనము ఆయనని చూపెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో రక్తస్రావం కలిసి పన్నెండేళ్ళుగా అక్కడ ఉన్నది అక్కడ వైద్యులకు చూపించింది అన్ని కలిసి చేసింది కానీ ఆమెకి ఎక్కడ స్వస్థత కాలేదు వేసు చింతకు వచ్చినప్పుడు మనకు ఆమెకి స్వస్థత కలిగింది సో మనం కూడా ఎన్నోసార్లు ఎక్కడెక్కడనో తిరుగుతుంటము ఆ వైద్యం ఈ వైద్యం అని ఎన్నో దగ్గరికి పోతుంటాం కానీ ఏసు ప్రభుయే మనకు పరమ వైద్యుడు ఏసు ప్రభుయే మనకు ఆన్సర్ అనమాట ప్రతి ఒక్క క్వశ్చన్కి సొల్యూషన్ ఎవరు ఏసు ప్రభు ఈరోజు నువ్వు యేసు ప్రభు చింత ఆయన కట్లు విప్పలేడు అందుకే సో నువ్వు గోజాడి ప్రార్థన చేసి ప్రతి ఒక్క దాంట్లో మనం కరెక్ట్ గా ఉంటే ఆయన మనమే ఎందుకు వినడు ఇంటాడుగా కంపల్సరీ వింటాడు సో మనం కూడా ఎన్నో ఎన్నో బంధకాలతో మనం ఈరోజు కొట్టుకొని పోతున్నాం ఎన్నో ఐక్య విచారాలు ఉంటాయి అది ఇది అక్కడ పని ఇక్కడ పని అని ఎన్నో ఉంటుంటాయి కానీ ప్రతి ఒక్కటి కొట్టివేసి ఆయన చింతకు మనం ఈరోజు చేరాలి ఆయనను ఏం చేయాలి ఆయన చెంతకు చేరి ఆయనను వెంబడించాలి ఇక్కడ చూస్తే మనకు తెలుసు ఆల్రెడీ లాజర్ లాజర్ గురించి మనకు తెలుసు ఆయన చనిపోయి బతికిండు యోహాన్స్ వార్త చూడండి పదకొండు ముప్పై ఫస్ట్ ముప్పై రెండు అంతటా మరియా ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదాల మీద పడి ప్రభువా నీవు ఎక్కడ ఉండిన ఎడలా నా సహోదరుడు చావకుండా నేను ఆమె ఏడ్చుటయ్యు ఆమెతో కూడా వచ్చిన యూధులు ఏడ్చుటయుసూ చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతన్ని అతన్ని నెక్కడ నుంచి తినని అడగగా ఇక్కడ చూడండి మార్త మరియా మార్త ఒకటే ఉన్నది ఇక్కడ అంతటా మరియా మరియా ఉన్నది ఏసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదం పడి ప్రభు ఆయన ఎక్కడ ఉండిన ఎడలా ఏం చేస్తుండు ఉండట ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచ్చు అతన్ని ఎక్కడ నుంచి తినని అడగగా వారు వచ్చి చూడమని ఆయనతో చెప్పారు యేసు కన్నీలు విడిచాను కాబట్టి యూదులు అతన్ని ఎలా ప్రేమించాను చూడు అని సో యేసు ప్రభు లాజర్ని అంతగా ప్రేమించిండు కన్నీళ్లు విడిచిండు సో అక్కడ కన్నీళ్లు విడిచినప్పుడు అక్కడ మరియు ఆయనను చూడు అని చనిపోయినాన్ని అక్కడ చెప్పినప్పుడు అతను కన్నీళ్లు విరిచిండు నువ్వు ఎక్కడ ఉండి నీళ్ళని ఆ సహోదరుడు చావకుండు సో యేసు అక్కడ ఉంటే ఆ సహోదరుడు అక్కడ చావకుంటుండే అని అక్కడ సంబోధిస్తుంది సంబోధించినప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే చూడండి చావకుండా లేదు లేడా అని చెప్పిరి కొద్ది దుడ్డి కన్నులు తెరిచిన ఈయన ఇతని చావకుండా చేయలేడా అని అక్కడ ఏం చేస్తారు పరిస పరిహాసిస్తారు యేసు ప్రభుని గుడ్డి వాళ్లకు కళ్ళు తెచ్చిండు కుంటి వాళ్ళకు కాళ్ళనిచ్చిండు ఈ ప్రభువు లే చనిపోయిన వారిని కూడా లేపుతున్నా అక్కడ వాళ్ళు ఏం చేస్తారు చేయకుండా లేడా అని చెప్పారు యేసు మరలా తన మూలుగుచ్చు సమాధి యుద్ధకు వచ్చాను అది యొక్క గుహ దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను ఆ యొక్క ఎన్ని గుహ ఉండెను దాని మీద ఏం చేశారు రాయి తరలించబడి అక్కడ ఉండేను అనమాట పెట్టి ఉండాను యేసు రాయి తీసివేయుడు అని చెప్పగా చనిపోయేవా అనే సహోదరి అయిన మార్త ప్రభు అతడు చనిపోయి నాలుగు దినంలు అయినది కనుక ఇప్పటికీ ఆయనతో చెప్పాడు ఆమెకు ఏం చేస్తుండే మార్తకి విశ్వాసం లేదు సో చనిపోయి నాలుగు దినంలు ఆయన వాసన అక్కడ యేసు ప్రభుతో అక్కడ చెప్తున్నది యేసు ప్రభుకి అందరూ తెలుసు కదా అన్ని తెలుసు యేసు ప్రభుకి ఎక్కడ ఏం చేయాలో సహోదరైన మార్త ప్రభువు అతడు చనిపోయి నాలుగు దిన గనక ఇప్పటికీ వాసన కొట్టినని ఆయనతో చెప్పిన అందుకు ఏసు నీవు నమ్మినేడలా దేవుడి మహిమ చూతు నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను సో నువ్వు నమ్ము అక్కడ అవిశ్వాసం పెట్టకుండా విశ్వాసం లేకుండా అవిశ్వాసి అక్కడ మాట్లాడుతున్నది ఆయన నాలుగు దినంలా వాసన కొడుతుంది అక్కడ యేసు ప్రభుకి చెప్తున్నది చెప్పినప్పుడు నీవు నమ్మినేడలా దేవుడి మహిమ చూతు నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనను అంతటా వారు ఆ రాయి తీసివేసి ఏసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మన వినినందున నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుచున్నాను నీవు నా మన వినుచున్నావని నేను ఎదుగును నీవు నన్ను పంపితీవని చుట్టూ నిలిచి జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై మాట చెప్పి తినే సో ఏసు ప్రభు వారు ఏం చెప్తుండూ అక్కడ చుట్టూ ఉన్న జనాలు ఏం చేస్తున్నారు ఏసుప్రభుని అపవాసించారు ఏం చేసిండు కళ్ళు తెచ్చిన దేవుడు అతన్ని కూడా ఈరోజు లేపుతాడని అక్కడ అపాస్యము చేస్తారు మృతులలో ఉన్న దేవుడు మృతుల నుంచి జీవంను అక్కడ యేసు అక్కడ ఆ యొక్క అక్కడ చేయబడింది సో వాళ్ళు ఏం చేస్తారు అంటైనా లేపలేడు చనిపోయిన వారిని లేపలేడు చనిపోయి నాలుగు దినంలు అని ఏం చేస్తుండో వాసన కొడుతుండే అని లాజర్ గురించి అక్కడ చెప్తుంది వాళ్ళ సిస్టర్ సిస్టర్ చెప్పినప్పుడు అక్కడ ఏం చేస్తుండు నువ్వు నమ్మాలి అంటుండు ఏం చేస్తుండు అక్కడ నువ్వు నమ్మినేడలా దేవుని మహిమ చూతూ అని నేను మీతో చెప్పలేదా అని ఆమెతో అనను సో మనం కూడా ఎన్నో కొన్ని నమ్మము ఎన్నోసార్లు మనం అవిశ్వాసంతో ఇది కాదు ఈ పని కాదు ఆ పని కాదు అని మనం అవిశ్వాసంతో మనము జీవిస్తుంటాము జీవించకుండా ఏం చేస్తుండు మారత జీవించకుండా విశ్వాసంతో మనము ఆవగించేంత విశ్వాసం ఉన్న ఆ యొక్క కుండను ఎత్తి అక్కడి నుంచి అక్కడ సముద్రంలో పడిపోయమంటే మనము పడవేస్తాడని అక్కడ యేసు ప్రభు వారు చెప్పిండు సో అటువంటి విశ్వాసంలో మనము బలపడితే మనం ఏం చేస్తున్నాము ప్రతి ఒక్క బంధకంలను తెంపివేయబడుతుంది బంధకంలో విడిపోతాయి బంధకంలో ప్రతి ఒక్క దాంట్లో మనకు బంధకంలు అనేవి రావన్నమాట సో ఇక్కడ ఏం చేస్తున్నంటే మార్త అవిశ్వాసంతో ఇక్కడ చెప్తుందనమాట సో ఆయన సూచన క్రియ నా మన వినుచున్నావు ఆయన తండ్రికి మొర పెడుతున్నాడు నా మన వినుచున్నావు నేను ఎరుగుతును కానీ నీవు నన్ను పంపితివి చుట్టూ నిల్చున్న ఈ జన వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిన్నా సో చుట్టు ఉన్న జన వినాలని ఆయన ఆయన తండ్రిని గుర్తు చేసుకున్నా అక్కడ సో నమ్మునట్లు ఆయన ఇలా చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా సో ఆయన అటువంటి చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను అంతటా ఏసు మీరు అతను విప్పి విప్పి పోనీయుడు అని వారితో చెప్పాను ఇక్కడ ఏం చేస్తుండంటే బయటికి రమ్మని బిగ్గరగా ఏసు ప్రభు చెప్పినప్పుడు చనిపోయిన వాడు కూడా ఏం చేసిండు లేచి అక్కడ వచ్చిండు చనిపోయిన వాడు చేతులు ప్రేత వస్త్రములతో వెలుపలికి వచ్చాను అతని ముఖము రుమాలు కట్టి ఉండి అంతటా ఏసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను ఏం చెప్పిండు అతని కట్లు విప్పి పోయడాన్ని అక్కడ ఏసు ప్రభు వారు అక్కడ చెప్పిండు అనమాట సో కట్లు విప్పబడుతున్నాయి ఏసు ప్రభులో మనం ఉంటే ఎటువంటి కట్లు అయినా ఈరోజు విప్పబడుతుంది ఎటువంటి బంధకాలైనా ఈరోజు తెగిపోతాయి ఎటువంటి బంధకాలతో మనము ఏం చేస్తున్నా మనం హెడ్ ఎక్ ఎటువంటి నరాల బలహీనతో ఉన్నవా చేయి బలహీనత ఉన్నవా చేయి యాక్సిడెంట్ అయిందా ఎటువంటి బలహీనతో ఉన్నవా నువ్వు బంధకంతో ఉన్నవా ప్రతి ఒక్కటి ఏసు క్రీస్తు నామంలో చనిపోయిన వారే ఈరోజు లేబట్టండి దేవుడు అటువంటి దేవుడు ఈ రోజు కూడా నీ కొరకు నా కొరకు ఈరోజు ఉన్నాడు ప్రతి ఒక్క దాంట్లో ఏసు ప్రభు ఈరోజు మన కొరకు ఉన్నాడు ఆయన నామంలోనే గొప్ప స్వస్థత అవుతుంది వరల్డ్ వైడ్ మొత్తం ఆయన నామం తీసుకుంటారు వరల్డ్ వైడ్ లో ఎవరున్నా కూడా ఎటువంటి బంధకంలో ఉన్నా నువ్వు ఏసు క్రీస్తు అని చెప్తుంటారు ఏం చేస్తున్నాము బంధిస్తున్నామా ప్రతి ఒక్క దాన్ని బంధించాలి ప్రతి ఒక్క దాన్ని కట్లు విప్పబడాలి ఏది కట్లు విప్పబడాలో అది ఇప్పబడాలి సో ఇక్కడ ఏం చేస్తుందంటే కట్లు విప్పబడి లాజర్ ని ఈరోజు బ్రతికించి ప్రతి మరొకసారి ఆయన ఏం చేసిండు మరొకసారి ఏం చేసిండో జీవంలో పోసిండు యేసు సో ఆయన తండ్రి చిత్తమ్మా ప్రతి ఒక్కరు చూసి అక్కడ ఆశ్చర్యపడ్డరా లేదా సో యేసు ఇక్కడ ఏం చేసిండు కాబట్టి మరియా యుద్ధకు వచ్చి ఆయన చేసిన కార్యం చూచిన యుధులలో అనేకులు అందు విశ్వాసం కాని కానీ వారిలో కొందరు పరిశీల యుద్ధకు యేసు చేసిన కార్యం గురించి వారితో చెప్పిరి సో కాబట్టి ప్రధాన యాజకులు పరిశీలు మహాసభ సమకూర్చి మనం ఏమి చేయించున్నాము ఈ మనుషుడు అనేకమైన సూచన క్రియలు చేయించున్నాడే మనం ఆయనను ఇలాగ చూచు ఊరకుండి నేల అందరూ అనేందు విశ్వాసం ఉంచేది అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మనకు జనమునకు ఆక్రమించు కొందని చెప్పిరి సో ఇక్కడ ఏమిటంటే అందరు కూడా ఏం చేస్తున్నారు అక్కడ ఏసుని విశ్వసించారు ఎందుకు విశ్వసించరు అంటే అక్కడ చనిపోయిన లాజర్ ని ఈరోజు లేబట్టిండు చనిపోయిన లాజర్ అక్కడ విశ్వాసం లేదు అక్కడ వాళ్ళ సిస్టర్కే విశ్వాసం లేదు ఆయన కూడా ఏం చేసిండు ఆ సూచన అక్కడ ఆయన చేసిండు చేసి అక్కడ ఏం చేసిండు అక్కడ అందరూ ఆయనను విశ్వసించినట్లు ఈరోజు చేసిండు మనం కూడా ఏం చేస్తున్నాము మనం కూడా అందరు చూసేటట్టు చేస్తున్నామా సో అందరికీ అందరికీ ఎన్నో బంధకాలు ఉంటాయి అందరికీ ఏం చేస్తారు ప్రతి ఒక్క ప్రార్థనలో ప్రతి ఒక్క బంధకం ఈరోజు తెంపబడుతుంది ప్రతి ఒక్క బంధము బంధకము ప్రతి ఒక్కటి తెంపబడుతుంది బోర్డింగ్ అన్ని ఎందుకు వెడిపోతున్నాయి అనమాట సో ఏసుక్రీస్తు నామంలో ప్రతి దాంట్లో మనము కరెక్ట్ గా ఉంటే ప్రతి దాంట్లో మనము ఆయన కృపలో మనం జీవిస్తే ప్రతి కూడా మనకి ఈరోజు బంధకంలో ప్రతి ఒక్కటి ఈరోజు వెళ్ళిపోతే ఇక్కడ ఏహోన్స్ వార్త పదిహేను అధ్యాయం చూద్దాం ఇక్కడ ఏం చెప్తుండంటే కీర్తనలు చెప్పినట్టు ఆయన ఏం చూసింది ఇక్కడ కీర్తనలు చూసినాం కదా మనం ఫస్ట్ వచ్చినము కీర్తనలు నూట పదహారు మన అంశము నేను నిజంగా నీ సేవకురాలు కుమారుడై ఉన్నాడు నీవు నా కట్లు ఉన్నావు నిజముగా అంటుండి ఇక్కడ నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలు కుమారుడనై ఉన్నాను నిజముగా ఇక్కడ నిజమైన ద్రాక్ష వాళ్ళని చూద్దాం ఒకసారి ఇక్కడ ఏం చేస్తున్న దేవుడు మనం ఆయన ఎందు మనము కట్టబడాలి నేను నిజమైన ద్రాక్ష వాళ్ళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి ఆయన తీసి పారవేను ఫలించి ప్రతి మరి ఎక్కువగా ఫలించిన దానిలో పనికిరాని తీగలను తీసి సో మనము నిజమైన ద్రాక్షవాళ్ళిగా ఈరోజు ఈసుక్రీస్తు సన్నిధిలో మనము ఉండాలి ఆయన నిజమైన ద్రాక్ష వలిగా ఉన్నాడు ఆయన తండ్రి వ్యవసాయకుడు వాళ్ళ ఫలింపని ప్రతి తీగని ఏం చేస్తుండు ఆయన తీసి పారవేస్తుండు సో ఏదైతే ఫలించాలో అదే మన ఫలం మన జీవితంలో ఫలింపజేయాలి సో ఫలింపని తీగని ఏం చేయాలి తొరికి పారవేయాలి పాపం అనే జీవితము మనకు ఫలింపని తీగది సో ఫలించదు పాపము ఎవ్రీ టైం మనం పాపం పరిపక్వంగా ఏం చేస్తుంది మరణం ఇస్తుంది మనకి సో పాపం అనే జీవితంలో మనం ఉండకుండా ఏం చేయాలి మనము ప్రతి ఒక్క దాంట్లో ఏం చేయాలి ఫలింపని తీగలను అంటే పాపంలను కట్ చేసి పడేయాలి సో ఫలింపని ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను నేను చెప్పిన మాట బట్టి మీరు ఇప్పుడు ప్రపవితులై ఉన్నారు నా ఎందు నిలిచి ఉండు మీ అందు నేను నిలిచిను సో ఆయన ఎందు మనం నిలిచి ఉంటే ఏం చేస్తుండే మన ఎందు నిలిచిండు తీగ ద్రాక్ష బలిలో నిలిచి ఉంటే కాదు తనంత ఎలాగో ఫలింపదో అలాగే దాని నిలిచి ఉండడే కానీ మీరులో ఫలింపరు ద్రాక్షవల్లిని నేను మన యేసు ప్రభు ద్రాక్షవలి మనము తీగలు ఎవడను నా ఎందు నిలిచి ఉండదో నేను ఎవరి ఎందు నిలిచి ఉందినో వాడు బహువ ఫలించును మనం బహువ ఫలించాలంటే ఆయన ఎందు అంట కట్టబడి మనము ఉండాలి ఆయన ద్రాక్ష తీగల లెక్క మనము ఈరోజు అంట కట్టబడి ఉండాలి నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీయో చేయలేరు మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాము రక్షణ మార్గంలో చూస్తున్నాము రక్షణ తీసుకున్నాము ప్రతి ఒక్కటి ఉన్నది కానీ మనం ఏం చేస్తున్నాము ఆయనను ఫాలో అవుతలేము ఆయన ఫాలో అయినట్టే ఫాలో అయ్యి మనం ఏం చేస్తున్నాము స్కిప్ అవుతున్నాం అనమాట ఎక్కడో వెళ్ళిపోతున్నాము సో ఆయన గుణగణాలు మనలో ఉండాలంటే ఏం చేయాలి ఆయనకు ఆయన తీగల అంటగట్టబడి మనము ఈరోజు జీవించాలి ఆయన తీగల అంటగట్టబడాలంటే మనం ఏం చేయాలి ఆయన గుణగణాలు మనలో ఉండాలి ఈరోజు దిగంబరిగా వచ్చింది యేసు సో ఆయనకు వస్త్రంలు ఇస్తున్నామా మనము ఆయన ఆకలితో ఉన్నాడు ఆయనకు ఆహారం పెడుతున్నామా ఆయన చెరసాలలో ఉన్నాడు చెరసాల నుంచి విడుదల చేస్తున్నామా సో అటువంటి గుణగణాలు మనలో ఉన్నాయా సో శిష్యులు చూస్తే ఆ శిష్యులకు చెప్పిండు చెప్పినప్పుడు మీరెప్పుడు దిగంబరిగా ఉన్నారు దేవా అక్కడ క్వశ్చన్ సో ఆత్మీయ రూపకంగా వాళ్ళు ఇంకా గ్రహిస్తలేరు ఆత్మీయ రూపకంగా మనం కూడా ఎవరైతే దిగంబరిగా ఉన్నారో ఏసు ప్రభుయే ఉన్నాడు అన్నట్టు మనము చూసుకొని వాళ్ళకు సహాయం చేయాలి ఎవరైతే మన చెరసాలలో ఉన్నాను వాళ్ళ విడుదల చేయాలి సో బంధకాలతో ఎంతో మంది చెరసాలలో బంధకాలతో మనము పడుతున్నారు అంటే భార్య భర్తలే కానీ సిస్టర్స్ కానీ ఎవరన్నా తల్లిదండ్రులే కానీ ల్యాండ్ విషయంలో ఎన్నో విషయాలలో వాళ్ళు ఏం చేస్తున్నారు బంధకాలతో మనము ముడిపడి ఉన్నారు వాళ్ళ ఏం చేస్తున్నారు మన చంద్రశేఖర చెప్పినట్టు వాళ్ళ పాత కాలపు వాళ్ళు ఆరాధించే దేవుళ్ళు వాళ్ళ బంధకాలతో ఈరోజు పట్టబడి ఉన్నారు వాళ్ళకి ఏం చేస్తురంటే వాళ్ళకు ఆ బలు అర్పిస్తుండే ఆ కాలంల ఆ యొక్క ఆ యొక్క ఇంటి దేవుడని మనము బోధిస్తాము ఆ ఇంటి దేవుడు వాళ్ళని పట్టుకొని ఉన్నాడు ఆ బంధకము వాళ్ళ మీద ఉన్నది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు యేసు దగ్గరికి వస్తలేదు వాళ్ళు ఇక్కడ కూడా పోకుండా వాళ్ళు ఏం చేస్తారు ఆ బంధకం కట్లతో వాళ్ళు ఎనకే పోతురు కానీ ముందటికి చర్చి దగ్గరికి కానీ ఏసుప్రభు దగ్గరికి కానీ వాళ్ళు ధైర్యం చేస్తే లేరు ఎంతో మంది దేవుని నమ్ముకున్నారు కానీ రహస్యంగా వాళ్ళు ప్రాధాన్యత చేస్తారు ఎందుకు బయటికి వస్తలేదంటే వాళ్ళ కుల చట్టాల గురించి వాళ్ళ కుల వ్యవస్థ గురించి వాళ్ళకి తెలుసు నేను కులం నుంచి వేరే దేవుణ్ణి నమ్ముకుంటే మా కులం నుంచి వెలబడతారు ఆ కులం నుంచి మనకు ఈ కులంలో ఉంటే బెనిఫిట్స్ అన్ని ఏంటంటే కులంలో పెళ్లి చేసుకోవచ్చు కులంలో ఉంటే ప్రతి ల్యాండ్ వస్తుంది వాళ్ళ తండ్రి ఆ తాతలు సంపాదించిన ఆస్తి వస్తుంది అన్ని వస్తాయి కానీ ఏం చేస్తే మనం ఏంటంటే వాళ్ళు ఒక్కసారి బయటికి వచ్చిరనుకో ఎంతో మంది రహస్యంగా యేసు ప్రభుని నమ్ముతున్నారు ఎంతో మంది రహస్యంగా ఆయనని ఆరాధిస్తున్నారు ఆయన తెలుసు ప్రతి ఒక్క దానికి ఒక సమయం వస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్క బంధకంలో ఈరోజు విడిపోతుంటాయి ప్రతి ఒక్క బంధకంలో యేసు ప్రభు విడిపించే ఉన్నాడు నీ గురించే ఉన్నాడు యేసు ప్రభు పాపుల కొరకే ఆయన వచ్చిండు ఆయన లాజర్ని లేవట్టిండు రక్తస్రావం గల శ్రీని పన్నెండు సంవత్సరాల నుంచి అట్నే ఉన్న ఎన్నో వైద్యులకు చూపించిన నయం కాలేదు కానీ ఏం చేసిండో దేవుడు ఆయన చెంగు ముట్టుకోంగానే ఆ యొక్క రక్తస్రావం స్వస్థత పొందింది సో ఈ రోజు నీకు నాకు ఏమైనా ఉన్నాయా ఏమైనా బంధకాలు ఉన్నాయా మన పితరులు చేసిన పాపం వలన మనకు వచ్చిన బంధకాలు ప్రతి ఒక్కటి ఆయన ముందు పెడదాం ఆయనకు ముందు పెట్టి ఆయన ఏం చేద్దాం వేడుకుందాం ఆయన వేడుకొని ఏం చేసాం మనము రాడదీద్దాం ప్రతి ఒక్క దాంట్లో మనకు స్వస్థత కావాలి ప్రతి ఒక్క దాంట్లో ఇంకా మనం ఏం చేయాలి అభివృద్ధి చెందాలి ఆయన అభిషేకం కావాలి ఆయన యొక్క ప్రతి ఒక్క ఆత్మ కావాలి ఆయన యొక్క ప్రతి ఒక్కటి మనము సీఎని కొరత మీద మనం ఉండుటకు ఆయన యొక్క ఉల్లాస వస్త్రం మనం ధరించుకున్నటకు ఆయన యొక్క కావాలి సో ఎంతో ఆయన స్వస్థత పరిచిండు చెవు లేని వారని ప్రతి ఒక్కరిని ఆయన ఏం చేసిండు స్వస్థత ఇక్కడ చనిపోయిన వారిని కూడా ఈరోజు లేబట్టిండు లాదని లేబట్టిండు కానీ బంధకంలో నుంచి విడుదల చేసిండు ఆ మాట మరి ఆ వాళ్ళ వాళ్ళకు ఏసు ప్రభు మీద నమ్మకం లేకపోయినా యేసు ప్రభు అక్కడ సూచన చేసి ఏం చేసిండు అక్కడ ప్రతి ఒక్కరిని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు శాస్త్రులు పరిచయలు వాళ్ళ మాట నోరు మూయించిండు సో ఏమంటే ఆయన ఏం చేస్తుడు ఈయన కళ్ళనే ఇస్తాడా చనిపోయిన వారిని లేపడా అన్నట్టు క్వశ్చన్ వచ్చింది ఆయన కూడా యేసు ఏం చేసిండు అక్కడ చనిపోయిన వారిని ఈరోజు లేబట్టిండు నీ చనిపోయిన జీవితం ఉంటే తీసివేయి నువ్వు ఏ ఎవరికి రావాలి ఏసి యుద్ధకు రా సజీవంలోకి రా చనిపోయిన ప్రతి ఒక్క పాత జీవితం ఏంది తీసివేసేయి లాజర్ లెక్క కొత్త జీవితంలో మనము అడుగు పెట్టాలి కొత్త జీవితం మనము ప్రారంభించాలి తప్పులు చేసినవన్నీ మనము తీసివేయాలి తప్పులు చేసిన ప్రతి ఒక్కటి మనము తీసివేసి ఆయన యుద్ధకు వచ్చి ఆయనలో స్వచ్ఛంగా మనం ఈరోజు జీవించాలి ఆయనలో ఏం చేయాలి మనము సత్యంగా మనము జీవించాలి ప్రతి ఒక్క దాంట్లో మనం ఏం చేయాలి ఆయనలో మనం జీవించాలంటే ఆయన యొక్క అభిషేకం ఆయన యొక్క పిలుపు మనకు రావాలి ఇక్కడ చూస్తే పిలిపి పిలిపిలకు రాష్ట్ర పత్రిక పిలిపిలకు రాష్ట్ర పత్రిక ఒకటో అధ్యాయం నా బంధకంలో ఎందును నేను సువార్థ పక్షం నా వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందు మీరందరి కృపలో నాతో పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను ఇందు చేత మిమ్మను గుర్చి ఇలాగో భావించుట నాకు ధర్మమే ఏమంటుడు ఆయన బంధకంలో అంది ఉన్నను సో బంధకంలో ఉన్నను ఆయన సువార్త ప్రకటించుట వాదించడను దాని స్థిరప అందును మీరందరూ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా ఉన్నాను ఎందు చేత మిమ్మను గూర్చి భావించుట నాకు ధర్మమే క్రీసి ఏసి యొక్క దయా బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములు విభజించగలగటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానముతోనూ కూడినై అంత పంతకు అభివృద్ధి పొందవాలని ఇందును వలన దేవుని మామయ సూత్రం కలుగునట్లు మీరు ఏసు క్రీస్తు నీతి ఫలంతో నిండుకొరిన వారై క్రీస్తు దినం వరకు నిష్కపటలుగా నిర్దోషులుగా కావాలనని ప్రార్థించున్నాను అక్కడ ఏం చెప్తుండే ఆ బంధకంల చేత ఇక్కడ చూసుడు పిలిపి పిలిపి భక్తుడు మొదట దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలివార చూచి సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఫిలిఫి ఒకటి మూడవ వచనం నుంచి మనం చదివితే కరెక్ట్ క్లారిటీగా మనకు అర్థమవుతుంది మొదటి దినం నుండి ఇది వరకు విషయంలో మీరు నాకు నాతో పాలివార చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్మొచ్చున్నాను గనక మీ అందరి నిమిత్తం నేను చేయ ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎలా నా దేవునికి హృదణాశుతులు చెల్లించున్నాను నా బంధకంలో ఎందను నేను సువార్థ ప్రక్షం వాదించుటను దానిని స్థిరపరచుట ఎందను కృపలో నాతో కూడా పాలివారి ఉన్నారు కనుక నేను మిమ్మల్ను నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను ఇందుచేత మిమ్మల్ని గూర్చి ఇక్కడ ఏం చేస్తుండే అందరి గురించి ఆయన ప్రార్థన చేస్తు ఆయన సువార్థ విషయంలో అందరూ పాలివారై ఉండే పాలివారై ఉన్నారు అపోర్ణ ఆయన పౌరు రాసిండి ఇక్కడ ఫిలిపి సంఘంకి సో ఏం చేస్తుండండి ఇక్కడ ఆయన ఎల్లప్పుడు సంతోషంతో ప్రార్థన చేయొచ్చు ఏం చేస్తుడు సంతోషంతో ప్రార్థన చేయొచ్చు నేను మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు అంటే ఒక బాండింగ్ అనేది అక్కడ ఏర్పడింది పాలు భక్తుడికి అక్కడ సంఘంకి ఆ ఏర్పడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎటువంటి బంధకం ఉన్నాను వాళ్ళు భక్తుడు వచ్చినప్పుడు ఆయనకు విన్నపం చేస్తురు చేసినప్పుడు అది ఏం చేస్తున్నారు అక్కడ ఆ ప్రతి ఒక్కటి కొట్టివేయబడుతుంది ప్రతి ఒక్కటి అక్కడ విప్పబడుతుంది సో మనం కూడా మన ప్రతి దాంట్లో మనము ఏం చేయాలి ప్రతి దాంట్లో మనము విప్పుకోవాలి ప్రతి ఒక్క నుంచి విడుదల పొందాలి అదే మన ఏం ప్రతి ఒక్కటి మనం ఏం ఎటువంటి మనము చింత పడుతున్నాయి ఎటువంటి మనకు వస్తున్నాయి ఎటువంటి సాతన్గాడు మనల్ని చోదిస్తున్నాం అటువంటి బంధకం నుంచి మనము విడుదల పొందాలి విడుదల పొందినప్పుడే మనం ఏం చేస్తున్నాము మనను ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మనము ఏం చేస్తున్నాము ప్రతి ఒక్క దాంట్లో మనము ప్రతి ఒక్క దాంట్లో మనము నిష్క నిష్కంగా ఉండాలి లాస్ట్ వరకు మనము మనం బాపిస్యం తీసుకున్నాం కాబట్టి రక్షణ పొందాం కాబట్టి ఏం చేయాలి నిరుదోషులు కానీ ఏసు క్వీస్ వలనైన నీతి ఫలంతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటమును నిర్దోషులు కావాలని ప్రార్థించున్నాడు క్రీస్తు దినము వచ్చే వరకు రెండవ రాక వచ్చే వరకు మనము అటువంటి కపటంతో కానీ ఎటువంటి దుష్క్రియలతో కానీ మనము ఉండడానికి వీల్లేదు సహోదరులారా నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలం సమకూడనని మీకు తెలియజేసిన ఎలా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినని ప్రోర్యము ప్రైతోరియమును సేవలోని వారి అందరికి తక్కిన వారికి అందరికీ స్పష్టమయను ఇక్కడ ఏం చేస్తుండంటే ఇక్కడ సహోదరు నా సంభవించిన సువర్థత ఎక్కువగా ప్రబలం అవుటకే మీరు తెలుసుకొని చున్నారు నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యములను సేవకుల్లోని వారికి అందరినీ తక్కిన వారికి అందరినీ స్పష్టమైన మరియు సహోదరుని వాళ్ళు ఎక్కువ మంది నా బంధకంలో మూలంగా ప్రభు స్థిర విశ్వాసం గలవారే నిశ్చయంగా దేవుని వాక్య బోధించటకు మరి విశేష ధైర్యం తెచ్చుకునేది కొందరు ఆశీయ చేతను కలహ చేతను మరి కొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించున్నారు చూడండి పౌరు భక్తుడు ఎంత మంచిగా చెప్తుడు సో మనం ఏంటంటే బంధకంతో ఉన్నాము సో ఆయన ఆయనతో బాండింగ్ ఉంది కానీ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కక్ష కొందరు అసీయ చేతను కహబుద్ధి చేతను మరి మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించున్నారు బోధ అక్కడ మనము చెబుతున్నాం అటువంటి వారైతే ఏం చేస్తున్నాం మనకు ఆయనకు శ్రమ తెచ్చి పెడుతున్నామంట పౌలు భక్తునికి ఆయనకు శ్రమ తెచ్చి పెడుతున్నాము నాకు శ్రమ తోడవల్లని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించున్నారు వీరైతే నేను సువార్థమున వాదించినకుండా నియబడుచున్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించిన ఆయననేమి మిశ చేతే కానీ సత్యం చేతనే కానీ ఏ విధం చేతనే క్రీస్తును ప్రకటిపబడుచున్నాను చున్నాడు అందుకు నేను సంతోషించున్నాను ఏం చేస్తున్నాడు ఏ యొక్క చేతనైనాను ఎటువంటి చేతనైనాను కక్ష చేతను ఎటువంటి చేతనైనాను వారు క్రీస్తును ప్రకటిస్తురని ఆయన సంతోషపడుతుడు పౌల భక్తుడు మనం కూడా ఆ విధంగా మనం ఈరోజు జీవించాలి కక్ష చేతను కలహం చేతను ఎటువంటి వాదన చేతను ఏంటి కలహ బుద్ధి చేతను మంచి బుద్ధి చేతను మనం ఈరోజు మనము మన యొక్క బోధని ప్రకటించాలి సువార్తను మనము ప్రకటించాలి ఎవరికి ఎటువంటి అపాయం కలగకుండా సో చెప్పిన విధముకు వేరేళ్ళు వచ్చి వేరే విధంగా మనం మాట్లాడడానికి వీల్లేదు ఎవరికి కూడా అభ్యంతరకరంగా కాకుండా మనం ఏం చేయాలి మంచి చేతులు బైబుల్ ఏముందే అన్ని మనము ప్రకటించాలి అటువంటి ప్రకటన సత్యవాక్యం అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే చూడండి ఇక్కడ పంతొమ్మిది వచ్చిన మరియు నేను ఏ విషయం సిగ్గుపడక ఎప్పటి ఇప్పుడును పూర్ణ ధైర్యంతో బోధించడం బ్రతుకు మూలంగానైనా సరే చావు మూలంగా ఆయనను సరే క్రీస్తు నా శరీరం మనలో వ్యాపరచబ నేను మిగులు అపేక్షించు నిరీక్షిస్తున్న ప్రకారముగా నా ప్రార్థన వలన క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణాతనంగా పరిగణించిన నేను ఎరుగుతున్నాను మట్టుకైతే బ్రతుకుట కీస్తే చావైతే లాభం అయినను శరీరంతో నేను జీవించటే నాకున్న పని ఫలసాధకమైన ఎడల్లా నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఎటువంటి చేతనైన క్రీస్తును మనము ప్రకటింపబడాలి ఏసు క్రీస్తును మనం ఈ రోజు ప్రకటింపబడాలి ఏసుక్రీస్తు ద్వారా ప్రతి ఒక్క బంధకం ఏం చేస్తుంది విడిపోతుంది ప్రతి ఒక్క బంధకం ఏం చేస్తుంది విడిపోతుంది ఏసు క్రీస్తు మనకు రక్షణ కలుగుతుంది సో ప్రతి ఒక్క దాంట్లో ఏం చేస్తు నేను నిజంగా నీ సేవకుడను నీ సేవకుడను నీ సేవకులనే కుమారుడను నీవు నా కట్లు ఇప్పి ఉన్నాడు ఏసు ఈ రోజు నీ కట్లు నా కట్లు ఈరోజు విప్పి ఉన్నాడు సో ఎటువంటి బంధకం చేతను ఎటువంటి మిష చేతను ఎటువంటి కలహం చేతను ప్రకటించిన డలా అది ఏం చేస్తుంది నీకే విడదం కానీ ఎవరికి కూడా హాని చేయదు ఆ భక్తుడు ఏసు ప్రభును ప్రకటిస్తేనే చాలు అని ఆయన చెప్తున్నారు అనమాట చావైనా మేలే అంటు సో ఈరోజు ఏసుప్రభును ప్రకటించటకు మనం చావైనా మేలే అంటామా కాదు సో మనం చావైతే మనం ఏం చేస్తాం ఏసు ప్రభునే వదిలేస్తా అంటాం అటువంటి జీవితంలో మనము జీవిస్తున్నాం వదలకుండా ఏసుప్రముని మనము గట్టిగా పట్టుకొని ఆయన బందకముల చేత విడింపబడాలి సో విడిపిస్తు అందరినీ బంధకముల చేత ఈరోజు విడిపిస్తు నిన్ను నన్ను బంధకంల చేత ప్రతి ఒక్క బంధకము విడుదల కావాలని మనము ప్రార్థించాలి మనకు తెలివింది మనము రక్షింపబడ్డము సో ప్రతి ఒక్క అవయంతో కూడా మనము మాట్లాడగలుగుతున్నాము అవయాలతో మాట్లాడమని చంద్రశేఖరరావు చెప్పిండు ప్రతి ఒక్క అవయంతో మాట్లాడితే ఏం చేస్తాం లోబడి ఉంటది అనమాట సో యేసు ప్రభు ప్రతి ఒక్క సైతాను గద్దించిండు ఆయన తెలుసు ఆయన అందరికీ కాబట్టి ప్రతి ఒక్క గద్దించిండు ఇక్కడ యేసు ప్రభు లాజర్ని లేబట్టిండు సో యేసు ప్రభు ద్వారా ఆ యొక్క రోగి ఏం చేసిండు ఈరోజు బాగుపడ్డది సో యేసు ప్రభు ద్వారానే ఎన్నో సూచక్రియలు జరిగినాయి సో మనకెందుకు జరగవు సో ఆ దేవుడు అప్పుడున్న దేవుడు ఈ రోజు కూడా నీతోటి ఉన్నాడు ఆయన నీ కొరకు నా కొరకు ఈరోజు పాప పరిహారాలు దెబ్బాలిగా నీ కొరకు నా కొరకు ప్రాణాలు విడిచిండు నీ కొరకు నా కొరకు ఆయన పరిశుద్ధుడు సో మరొకసారి పరిశుద్ధుని ఏం చేస్తున్నాం మనము మన క్రియల చేత మన చేస్తుల చేత మనము పాపంలో పడి ఉంటున్నాం ఆ మనము పడిపోతున్నాం అటువంటి కాకుండా యేసుప్రభు నీ కట్లన్నీ విప్పి ఉన్నాడు ఈ రోజు లాజర్ కట్లన్నీ విప్పిండు ఈ రోజు నీ కొరకు నా కొరకు చనిపోయిన దేవుడు ఆయన ఆ మెరకల్ చేత ఆయన యొక్క అద్భుత రీతిగా ఆ సూచన క్రియలు ప్రతి చేసిండు సో నీ కొరకు నా కొరకు చనిపోయిన దేవుడు ఈ రోజు మరొకసారి ఆ యొక్క అద్భుత కాలంలో మన జీవితంలో కావాలి సో ఎన్ని నమ్మకంతో మనము జీవించాలి అవిశ్వాసం కాకుండా విశ్వాసంతో మనం ఈరోజు జీవించాలి అవుతుంది అంటే అవుతుంది కంపల్సరీ అవుతుంది సో అవిశ్వాస పడనిక వీలేదు సో ప్రతి ఒక్క దాంట్లో మనం ఎక్కడ వెళ్ళాను ఎంతో రోగంతో ఉంటారు ఎంతో ఆస్తి లేకుండా ఆహారం లేకుండా ఎంతో మంది బట్టలు లేకుండా ఎంతో మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి మనం ఏం చేయాలి ఆయన యొక్క ప్రేమను మనము చాటాలి ఆయన ప్రేమమయుడు ఆయన యొక్క రూపం మనలో ఉండాలి ఆయన గుణగణాలు మనలో ఉంటే ప్రతి ఒక్కటి సాధ్యం కట్లు మీరే విప్పాలి ప్రతి ఒక్కరి ఇక్కడ కేబిపిఎం లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ఈరోజు విప్పుతుందని నేను నమ్ముచ్చినాను దేవుడి యొక్క చిన్న వాక్యంను దేవుడు దీవించిన చిన్న మాట ప్రాధాన్యం చేసుకున్నాము స్తోత్రం నాయన ప్రభ నిలకు వేళ మీరు నా కట్లు విప్పి ఉన్నారు మా ప్రభ లాదను లేపారు మా ప్రభ రక్త స్ట్రామకాల శ్రీని దేవాయస్య మా ప్రభ దేవ నమ్మకంతో పనిచేసింది మా ప్రభా ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం బట్టి స్తోత్రం మా మేము కూడా దేవ నమ్మకంతో ఉండాలా మా ప్రభ మేము విప్పుకోవాలా ఎటువంటి కట్లు మాకు ఉన్నాయి మా ప్రభ ప్రతి ఆత్మీయరూపకంగా మాకు దయచేయండి మా ప్రభ నీ సేవలో బలంగా వాడబడాల మా ప్రభ ఇతరులు కూడా దేవాయస్మీ యొక్క రక్షణ మార్గంలో నడిపించడానికి మాకు ప్రతి ఒక్క ధన్యత దయచేయండి మా ప్రభ దేవాయస్మరు మేము మాట్లాడే విధానము దేవ ప్రతి టాప్ టు బాటం వరకు దేవాయస్సీ మా ప్రభావ సన్నిధిలో మేము ఉన్నటకు సాయం దయచండి దేవా ఆవరణంలో ఉన్నటకు సాయం దయచండి దేవా యొక్క ప్రసిద్ధ పర్వతం మేము ఎక్కుటకు సాయం దేవా దేవాయసిమ అభిషేకం దయచేయండి మా ప్రభ నీకు ఆత్మ నడిపింపు దయచేయండి మా ప్రభ దేవాయసం ఉల్లాస వస్తవుడు మాకు ధరింపజేయండి మా ప్రభ దేవాయసం ప్రతి ఒక్కరికి దేవాయస్యం రక్షణలోకి రావాలి మా ప్రభా ఇంకా అనేకులు దేవాయసే మా ప్రభా నశిస్తున్నారు మా ప్రభా నిన్ను ఎరగాక దేవాయస్యం ప్రతి ఒక్కరు దేవాయసే మా ప్రభా నిన్ను నిజమైన దేవుడు వాళ్ళు నమ్ముటకు దయచేయండి మాప్రభ ప్రతి ఒక్కరికి సువార్థ అందించాల మహాప్రభ అటువంటి భారం మా పైన కుమ్మరించండి మా ప్రభా మిష చేతను కక్ష చేతను దేవ ఎటువంటి చేతను మేము చేయొద్దు దేవా మంచి చేతను దేవ ప్రతి ఒక్కరికి లాభ సాధకంగా దేవా చేస్తే మా మేము ప్రకటించాల మహాప్రభ ఏమైనా తప్పులు మమ్మల్ని క్షమించండి మా ప్రభా వాక్యం ఏంద దేవా దేవా చేస్తే ఉదక మాకు సాయం దయచేయండి దేవా ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దేవించి అవసరించండి దేవాని రాకడొప్పకై వేచి ఉన్న మా ప్రభ ప్రతి ఒక్క దాంట్లో దేవా వేసే మా ప్రభ ప్రతి బంధకంను ఏసు క్రీస్తును ఎటువంటి బంధకాలతో మేము కొట్టుబడుకోకుండా దేవ ఐకిక మేము ఉండకుండా సాయం దయచేయండి దేవా నీ తండ్రి తిరిగే బిడ్డగా ఉంట సాయం దయచండి దేవా నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభా ఎకమైనా దీవెనలు మా పైన రాత్రి కాలం దీవెనలు కుమరించాడు దేవా మంచి నిద్రను మంచి మేలుకను దయచేయండి మా మీకు పర్లో ఒక దేవసి కలలు కళలు పర్వటక సాయం ఇచ్చండి దేవా మీరే తోడైంటారని దేవా ప్రతి ఒక్క చీక క్రీస్తు గద్దిస్తారని త్వరగా రాబోతుంది ఏసు క్రీస్తు పేడ వేడుకొచ్చున్నాం తండ్రి ఆ మేన్ ఆమె ప్రైజ్ లో అందరికీ మన బొబ్బాయిన ఏసు కృప శాంతి సమాధానం ఇక్కడ కూడిచారు ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలం తోడైందండి ఆ మెయిన్ ైజ్ సిస్టర్స్ ప్రెడ్